సశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురంపరాస్వరు ఇరవై తొమ్మిదో శ్లోకం చూడాలి ఓ సరందము జరామరణమోక్షాయ మామాశ్రిత్యే ే బ్రహ్మ తిత్స్ అధ్యాత్మం కర్మచాఖిలం దీని అవతరిక చూసా తే కమర్థం భజన్ ఐంద అవతరిక ఐందరే తే ద్వంద్వమోహనిర్ముక్త భజన్ మాం దృఢం వ్రత అనే ఐందో పై శ్లోకంలో సాధకులు ద్వంద్వమోహము నుంచి విముక్తులై నన్ను దృఢమైన నిష్టతో సేవించదరు అని నన్ను అంటే ఈశ్వరుణ్ణి అని అర్థం సో దేని కొరకు నుండి వినిర్ వినిర్ముక్తులై ఈశ్వరుణ్ణి దృఢమైన నిష్ఠతో సేవించు సేవించుట దేని ఏ ప్రయోజనాన్ని అపేక్షించి సేవిస్తారు ఎందుకంటే లోకంలో ఈశ్వరుణ్ణి ప్రతివాడూ కొలుస్తూ ఉంటాడు ఈశ్వరుణ్ణి దాని పరిభాష సక్రమంగా ఉండదు ఈశ్వరుడు అంటే ఏమిటి కొలవడం అంటే ఏమిటి కొలిచేది దేనికి ఈ మూడింటి పరిభాష చాలా గడబెడగ ఉంటుంది అందు అలాగ మరి గీతలో అలా కాదు కదా అందులో ఇక్కడ కామనా పరిపూర్తి కొరకు కొలుస్తున్నారు అనడానికి వీల్లేదు ఎందుకంటే కామనలు అనేవి ద్వంద్వమోహంలో ఉన్నవాడికే ఉంటాయి ద్వంద్వమోహం నుంచి బయటపడిపోయిన వాడికి కామన ఎందుకు ఉంటుంది సుఖము దుఃఖము అనే విభాగం చేసి కూర్చున్నవాడికి సుఖం కావాలి దుఃఖం వద్దు అని వాడికి కామన ఉంటుంది సుఖ ప్రాప్తి కొరకు దుఃఖ పరిహారం కొరకు కామన ఉంటుంది సుఖదుఖములు మిథ్యా వాటి ఇ మానసిక స్థితులు సుఖమనేది మనస్సు యొక్క స్థితి దుఃఖమనేది కూడా మనస్సు యొక్క స్థితే మనస్సులో వచ్చేటువంటి వికల్పాలు స్థితులు అలా మారుతూ ఉంటాయి వచ్చిన సుఖం ఉండదు పోతుంటే అలాగే వచ్చిన దుఃఖం కూడా ఉండదు ఆగబాపాయనహత లాగా నిన్న రాత్రి మేఘాలు పట్టే పొద్దున్నకి మేఘాలు ఒకలిగిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఏదో మబ్బు కట్టినట్టు అనిపిస్తుంది అలా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఆకాశమునందు ఏ వికారము ఉండదు ఆ విధంగా మానసిక స్థితులలో సుఖము దుఃఖము అనేవి ఉంటాయి ఆ సాక్షి చైతన్యమునందు ఎట్టి వికారము ఉండదు కాబట్టి మనస్సుతో తాదాత్మ్యం చెంది ఇది సుఖము కాబట్టి నేను సుఖిని ఇది దుఃఖము నేను దుఃఖిని అని మనస్సు యొక్క వికారములైన సుఖ దుఃఖాలను తనయందు తానే సుఖిగా దుఃఖిగా బ్రతుకుతూ నాకు సుఖమే కావాలి దుఃఖం వద్దు అనే ఒక నిర్ణయంలో మనిషి ఉంటాడు దాని పేరే ద్వంద్వమోహము ఆ ద్వంద్వమోహంలో ఉన్నవాడికి కామనలు పుంఖానుపుంఖములుగా పుట్టుకొస్తూ ఉంటాయి ఒక కోరిక తర్వాత ఒక కోరిక వీడు ద్వంద్వమోహం నుంచి బయటపడిపోయిన తర్వాత ఇంకా కామనలేముంటాయి ఉండవు మరైతే కామనలు లేకపోతే దేవుణ్ణి పూజించటం ఎందుకు లోకపు తీరు అలా పూజించే దేనికి కామనులు ఉంటే పూజించారు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ దేవాలయాలు కూడా అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటాయి ఏమని మా ఫలానా దేవాలయం ఉంది మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం మీ కోరికలు తీరుతాయి కాబట్టి రండి అని సపోజ్ నేను అడుగుతాను ఆయన అలా చెప్తుంటే నేను అడుగుతాను అయ్యా నాకు కోరికలేమీ లేవు ఏం చేయమంటారు అని అడిగాను ఆయన ఏం సమాధానం చెప్పగలుగుతారు పాపం కోరికలు ఉంటే మాది ఏమని చెప్తారు కానీ ఉరికి లేలేమంటున్నవాడికి ఆయన ఏం చెప్పగలుగుతారు సినిమా హాల్ వాడు మా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే రండి అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఇంకేమంటాడు పోల్లే దృష్టాంతం సరైంది కాదు వాటెవర్ సో కాబట్టి మరి ఇంక దేవుణ్ణి ఆరాధించటం దేనికి అని ఓ ప్రశ్న శంకర్లు ఆ ప్రశ్న లేవనెత్తారు అందామూర్తే భజంతే ఇత్యు ఇంకా ద్వంద్వమోహమే లేనివాడు ఈశ్వరుణ్ణి ఆరాధించటం దేనికి అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం సో దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తుంది జరా మరణ మోక్షాయ దానికోసం ఆరాధిస్తారు సో యతంతి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ సాధకులు దేనికోసం ప్రయత్నం ఏవో కామనలను తేరడం కోసం కాదు దానికోసం కాదు జరా మరణ మోక్షము కొరకు మోక్షము అంటే విముక్తి నేను నుండి ఎప్పుడు కూడా విముక్తి ఫలాన దాని నుండి విముక్తి ఉంటుంది బంధము నుండి విముక్తి అలాగేదో ఉంటుంది సో ఇక్కడ సందర్భము జరా అంటే వృద్ధాప్యము మరణము ఈ రెండింటి నుండి విముక్తిని కోరి వారు ఈశ్వరుణ్ణి నన్ను నన్ను అంటే ఈశ్వరుణ్ణి మా ఆశ్రయించి యతంతి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏదో ఒక లక్ష్యాన్ని కోరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే ఆ ప్రయత్నం చేసేప్పుడు జగత్తుని లేక ప్రపంచాన్ని ఆశ్రయించి ప్రయత్నం చేస్తారు చాలామంది అయితే ప్రపంచాన్ని ఆశ్రయించి చేసే ప్రయత్నం కాదు ఇది ఆశ్రయించి చేసే ప్రయత్నం మీకు తెలుసా వెస్ట్రన్ సొసైటీస్లో ఇప్పుడు మన ఇండియా కూడా వెస్టర్న్ బాగా అనుకరిస్తోంది కనుక గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోటి ఆ సొసైటీస్లో ముసలితనము రాకూడదు అనే దానికోసం చాలా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటారు పెద్ద రీసెర్చ్ కొన్ని కోట్ల డాలర్ల ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తూ ఉంటారు దానికి ఆ రీసెర్చ్కి ఆ టాపిక్ జేరి ఆర్టీ అని అంటారు చూడండి జరా అనే సంస్కృత పదం నుంచే వచ్చింది జేరి అంటే వృద్ధాప్యము అది ఎలాగ రాకుండా ఉండడము మీకు సైంటిఫిక్ అమెరికన్ అనే ఒక జర్నల్ ఒకటి ఉంది దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు టెస్టోస్టిరోన్ అనే ఒక స్టిరాయిడ్ కాంపౌండ్ ఉంది అది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీదే దొరుకుతుంది అమెరికాలో ఇక్కడ ఇక్కడ ఏది కావాలంటే దొరుకుతుంది ఇక్కడ దొరకడం సమస్య ఏం కాదు అమెరికాలో సంగతి చెప్తున్నాను అక్కడ టెస్టోస్టిరోన్ ప్రిస్క్రిప్షన్ మీద దొరుకుతుంది వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఎన్నో డాక్టర్ని అడిగితే ఇస్తాడు అది వేసుకుంటాను వేసుకుంటే వృద్ధాప్య లక్షణాలు వాయిదా పడతాయి వృద్ధాప్య లక్షణాలు ఉంటాయి కదండీ ఫిఫ్టీస్లో మొదలు పెడతారు స్త్రీలు కూడా అయితే దీంట్లో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా ఉంటాయి మరి అంచే ఇట్స్ ఇట్స్ లైక్ దాట్ కాబట్టి అలాగే మరణం నేను మరణించకూడదు నేను మరణించరాదు చా చచ్చిపోకూడదు ఎంతకాలం ఎంతకాలం అయితే ఎంతకాలం చచ్చిపోకూడదు కాబట్టి చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి స్టెంట్ స్టెంట్ పెట్టుకుంటే మీరు ఇంకో ఐదేళ్లు బ్రతుకుతారు ఓకే పెట్టు స్టెంట్ అయితే రెండు స్టెంట్లు పెట్టుకుంటే ఇంకో రెండేళ్ళు ఎక్కువ పెడు పెట్టి ఇంకో స్టెంట్ కూడా పెట్టి నేను చచ్చిపోవడానికి వీర్లేదు అని కాబట్టి జరామరణ మోక్షం కోసం మానవులు అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేన్ని ఆశ్రయించుకుని ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచాన్ని ఆశ్రయించుకుని ప్రయత్నం చేస్తున్నారు అది కాదు ఇక్కడ ప్రయత్నం ఏది కాదో చెప్పుకొస్తున్నా వేదాంతం అంటే అలాగే ఉంటుంది ఏది కాదో చెప్పడమే ఏది కాదో చెప్పేసి నిరాకరించేస్తే ఆత్మస్వరూపం మిగిలిపోతుంది శేషమే ఆత్మ కాబట్టి ఆ ప్రయత్నం కాదు ఇక్కడ కాబట్టి మనము జరామరణ మోక్షం కోసం ప్రయత్నం చేస్తాము కానీ ప్రపంచాన్ని ఆశ్రయించి ప్రయత్నం చేయం ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ప్రయత్నం చేస్తాం ఈశ్వరుడు అంటే ప్రత్యేగాత్మ రూపంగానే ఈశ్వరుడు అంటే ఇంకక్కడి నుంచి జరామరణ మోక్షం కోసం తీర్థయాత్రలోకి మొదలుపెట్టాడని కాదు ప్రత్యేగాత్మరూపంగా ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ప్రత్యేగాత్మ అంటే అంతఃకా అంతర్యామి రూపంగా ఉండే ఈశ్వరుడు తన హృదయంలో ఆత్మచైతన్యరూపంగా ప్రకాశిస్తూ ఉండే ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుని వీడు జరామరణ మోక్షము కొరకు వీళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి ఇక్కడ ఆశ్రయించేది ఈశ్వరుణ్ణి తప్ప ప్రపంచాన్ని కాదు అదొకటి తర్వాత ఇక్కడ నా ముందు వెల్లంకొండ రామరాయకవి గారి ప్రసిద్ధమైన సంస్కృత వ్యాఖ్యానం ఉన్నది కొంత ప్రౌఢ వ్యాఖ్యానం దాంతో చక్కటి మీమాంస చేశారు ఇక్కడ ఈ జరామరణ మోక్షాయని జరామరణ మోక్షము అనేది పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి అని రెండు ఉంటాయి పౌరాణిక దృష్టి అంటే ఇక్కడ పుణ్యం బాగా ఇబ్బడి ముబ్బడిగా చేసుకుని మరణించి స్వర్గానికి వెళ్ళినట్లయితే అక్కడ స్వర్గంలో అందరూ కూడా ముప్పై ఏళ్ళ వయస్సే ఉంటారు అక్కడ త్రీదశ అంటే దేవత అని అర్థం అని పేరు త్రిదశ అంటే అర్థం ఏంటి ముప్పై పుట్టడం పుట్టడమే ముప్పై ఏళ్ళ వయస్సులో పుడతారు పుట్టడమే అంటే మరి అంతే పురాణం అంటే అలాగే ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలా పుట్టడం ట్రిపుల్ యాంటిజన్ను పోలియో వ్యాక్సిన్ ఇవే ఉండవు ఇంకా ఈ గోళంతా ఎవడ అది స్వర్గం కదా అక్కడ తర్వాత చిల్డ్రన్కి కోర్ ఇష్యూస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవే ఉండవు డైరెక్ట్గా వీడు త్రేదశుడై పుడతాడు త్రిదశుడుగానే ఉండిపోతాడు తర్వాత అక్కడ అమృత పానం చేస్తారు అమృతం అనేది ఉంటుంది అమృతం అంటే ఇట్స్ ఏ లిక్విడ్ అది అక్కడ ఉంటుంది ఒక ఆ లిక్విడ్ ఏ పాత్రలో పెడతారో మీరు చెప్పండి నేను మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతున్నాను సముద్రంలో ఉండే అమృతము మట్టి కుండలో ఉంటుందా బంగారు పాత్రలో ఉంటుందా మీరు చెప్పండి బంగారు పాత్రలోనే ఉంటుంది స్వర్గం ఉండదు ఆ బంగారు పాత్రకి వజ్రాలు వైడూర్యాలు పొరిగి ఉంటాయా ఉండవా ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చెప్పండి ఉంటాయి దాని చుట్టూ కాపలా ఉంటుందా ఉండదా ఉంటుంది ఎవరు కాపలా ఉంటారు పాములు అవి కాపలా ఉంటాయి తర్వాత ఈ విఠలాచార్య సినిమాలు ఎవరికి లెక్కన ఉంటుంది ఎవరు అనుకుంటున్నారు ఆ అమృతాన్ని ఇంద్రుడు పర్మిషన్ ఇస్తే వీడికి ఒప్పేసరికి తాగిపిస్తారు తాగిపిస్తే వీడికి జ్వరం ఉండదు జ్వరం ఉండదంటే త్రేదశుడిగా ఉండిపోతాడు అయా దయచేయండి ఇలా ఇలా దయచేయండి ఆసనే ఉపవిష్టా భవంతు సో కాబట్టి అమృత పానం చేసి వాడు త్రిదశుడుగా ఉండిపోతాడు ఈజ్ ఎవర్ థర్టీ అరో టీనేజర్ అంటే మళ్ళీ ఇష్యూస్ ఉంటాయి టీనేజర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి టీనేజ్ ప్రాబ్లమ్స్ అని దర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలాంటి సమస్యలే ఉండవు ఇంకా థర్టీ అంటే ప్రతి ది కరెక్ట్ ఏజ్ మెట్యూర్ యంగ్ పర్సన్ అనమాట దట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ లైఫ్ మనం పూర్తి ఆనందాన్ని అనుభవించదగినటువంటి సమయం అలా ఉండిపోతారు అమృతపానం చేస్తారు రిదశులుగానే ఉండిపోతారు వాళ్ళకి దేవతలకి అమరులు అని పేరు అమరని ఘంట ఎప్పుడైనా చదివారా దేవతలకి అమరా నిద్యరా దేవాహ ఎప్పుడైనా విన్నారా ఇది అమరా నిద్యరా దేవాహ మా చిన్నప్పుడు అమరం చదివేవాళ్ళు అమరం కఠస్థం చేసేవాళ్ళు అప్పుడు కొంతమంది మమ్మల్ని వేళాకోళం చేసేవారు ఏమన్నా ఎరా అమరం చదిదేవరా అంటే చదివే ఏమిటి మొదటి శ్లోకం చెప్పు అంటే అమరానిద్యరా దేవా ఏదో ఉందే అప్పుడు వేళాకూలం చేసేవాళ్ళు ఏమని చెప్పేవారంటే అమరానిద్యరా దేవాహ కొమరా కొంపపీకరా అని అలా చెప్పేవారు అలా వేళాకోళం చేసేవారు అమరం చదివేవాడంటే లోకువా బియ్య అంటే గొప్ప ఆ రోజుల్లో అలా ఉండేది కాబట్టి అమరా నిర్జరా దేవాహ సో దేవతలకి పేరేమిటి అమరాహ అంటే మరణము లేనివారు నిర్జరాహ అంటే జరా లేనివారు వీళ్ళు దేవతలు అంటే జరామరణములు లేనివారు ఎందుకు ఎందుకు లేకుండా పోయాయి వీళ్ళు ఆ అమృతాన్ని పానం చేయడం చేత ఇది పురాణ దృష్టి ఓకే ఇక్కడ జరామరణ మోక్షము అది కాదు మరి ఏమిటి జరామరణ మోక్షం అంటే ఇక్కడ ఎక్కడో దేవతల దేవలోకానికి వెళ్ళాక జరామరణ మోక్షం కాదు ఇప్పుడు ఇక్కడ మనిషి జరామరణముల నుండి విముక్తి అదుట పోరాకై ఆత్మరూపుడైన ఈశ్వరుణ్ణి భజించును అయితే ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం క్రిటికల్ టాపిక్ మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాననుకోండి ఈ నేను అనే దీన్ని అధ్యాత్మము అంటారు నేను అంటే వన్ సెల్ఫ్ వన్ సెల్ఫ్ వన్ సెల్ఫ్ అన్నప్పుడు దేహం ఉంటుంది వన్ సెల్ఫ్లో ఇంక్లూడెడ్ బాడీస్ ఇంక్లూడెడ్ ఏమిటేవి ఉన్నాయో చెప్పండి వన్ సెల్ఫ్ దాంట్లో ఏమిటేవిటి ఎలిమెంట్స్ ఉన్నాయి దేహమున్నది ఇంద్రియములు ఉన్నాయి మనస్సుంది వీటన్నిటికంటే కూడా మూలంలో అహమస్మి నేను ఉన్నాను అనే అనుభవం కూడా ఉంటుంది మీరు ఆలోచించండి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మీరు హై స్కూల్కి వెళ్ళి రోజుల్లో అహమస్మి అనే అనుభవం ఉండేదా ఉంది యూనివర్సిటీకి వెళ్ళి రోజుల్లో కూడా అహమస్మి అనే అనుభవం ఉండేది మధ్య వయస్సులో అహమస్మి అనుభవం ఉండేది పెద్ద వయస్సులో కూడా అహమస్మి అనే అనుభవం ఉన్నది ఇప్పుడు చిత్రం ఏంటంటే చిన్నతనంలో ఉన్న దేహము ఇంద్రియములు మనస్సు ఇప్పుడు లేవు పూర్తిగా మారిపోయాయి దేహము ఏడేళ్లకోసారి పూర్తిగా మారిపోతుంది ప్రతి కణము కూడా రిప్లేస్ అయిపోతుంది ఏడేళ్లకోసారి ఇంకా ఆ దేహం ఉండదు ఏమండి ఆ మనస్సు చిన్నత మనస్సు మనస్సు మరీను మనస్సు ఏడేళ్ల దాకా అక్కర్లేదండి నిన్నున్న మనస్సు ఇవాళ ఉండదు నిన్న దుఃఖం ఉంటుంది ఈవేళ సుఖం ఉంటుంది నిన్న శత్రువు ఈవేళ మిత్రుడు అవుతాడు నిన్నటి మిత్రుడు ఈ రోజు శత్రువు అవుతాడు స్టాక్ మార్కెట్ డిప్ అయితే దుఃఖం పైకి పోతే సుఖం స్టాక్ మార్కెట్ డిప్ అవ్వడానికి పైకి పోవడానికి ఎంతసేపు క్షణాల్లో అవుతుంది రాత్రి పడుకునేప్పటికీ టాప్లో ఉంటుంది మొన్నటి పొద్దున్న లైఫ్ చూసుకునేప్పటికీ డౌన్ అవుతుంది అలాగే అయింది సత్యం సత్యం షేర్స్ రాత్రి వీళ్ళందరూ పడుకునేప్పుడు నాలుగు రూపాయలు ఉండే షేర్ మొన్నటి పొద్దున్న నిద్ర లేచేపటికి ఎంత ఉందా షేరు నాలుగు రూపాయలు అమెరికాలో ఎన్రాన్ షేరు ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ షేరు రాత్రి పడుకున్నారు వీళ్ళందరూ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చి షేర్ మొన్నటి పొద్దున్న సిక్స్టీ నైన్ సెంట్స్ ఒక్క షేర్ ఒక డాలర్ కూడా లేదు ఆ షేరు ప్రింట్ కాగితం విలువ కూడా తక్కువ కాబట్టి ఎప్పుడైతే మీకు షేర్ డిప్పు అయిపోయిందో మనస్సు ఏమవుతుంది పూర్తిగా మారిపోతుంది మనస్సులో ఉండే ఉల్లాసం ఉత్సాహం విశ్వాసం అన్నీ పోతాయి పోయి దాని స్థానంలో దుఃఖం నిరాశ నిస్పృహ అన్నీ కాబట్టి మనస్సు క్షణాల్లో మారిపోతుంది ఒకరోజు ఉన్న మనస్సు మరో రోజు ఉండదు కాబట్టి చిన్న వయస్సులో ఉన్న దేహానికి ఇప్పుడున్న దేహానికి అసలు ఏమీ సంబంధం లేదు మారిపోయింది చిన్నప్పుడున్న మనస్సు ఇప్పుడు లేదు పూర్తిగా మారిపోయింది ఇంద్రియాలు కూడా మారిపోతూ ఉంటాయి దేహంతో బాటుగా మనస్సుతో పాటుగా ఇన్బిట్వీన్ ఉంటాయి ఇంద్రియాలు కానీ మారనిధి ఒకటి ఉన్నది మారని తత్వము ఒకటి కలదు అధ్యాత్మంలో మారేవి ఇవి ఉన్నాయి దేహము మనస్సు మారేవి మారనిధి ఒకటి ఉన్నది ఈ దేహేంద్రియ మనస్సంఘాతానికి మూలంలో మారని ఒక తత్వము కలదు అది అనుభవ రూపంగా ఉంటుంది అనుభవము దాన్ని జ్ఞానము అని అంటారు అంటే ఎరుక తెలివి రూపంగా ఉంటుంది మారని తత్వము ఈ మారని తత్వాన్నే అహమస్మి అని అంటారు సో కాబట్టి ఇప్పుడు దాన్నే కూటస్థము అని అంటారు కూటము అంటే పర్వత శిఖరము పర్వత శిఖరం మీరు ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది మీరు ఈ సిటీకి వెళ్ళారనుకోండి ఇప్పుడు విజయవాడ వెళ్ళారనుకోండి పదేళ్ల క్రితం చూసిన విజయవాడ ఇవాళ అసలు మీరు గుర్తుపట్టలేరు కానీ పదేళ్ల క్రితం ఏ పర్వత శిఖరం ఉంటుందో ఇప్పుడు కూడా అదే ఉంటుంది అది మారర్వత శిఖరాలు మారవు మిగతా బస్తీలు రోడ్లు అన్ని బిల్డింగ్లు అన్నీ మారిపోతాయి అసలు మీరు గుర్తుపట్టలేరు అదే ఇది అంటే అసలు చెప్పలేరు అన్నమాట కానీ ఆ పర్వత శిఖరం మారవు అదేవిధంగా చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు చూసుకుంటే మీరు అది నా ఫోటో అని కూడా మీరు గుర్తుపట్టలేదు ఎవడి ఫోటో అని వాడే గుర్తుపట్టలేదు చిన్నప్పుడు ఫోటోని వరే మనస్సు అసలు ఆలోచించే లేదు పూర్తిగా మారిపోతుంది కానీ మారనిది ఇన్నర్ కాన్షియస్నెస్ అంతశ్చేతన అహమస్మి అది మారదు అది మారదు ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ చెప్తా రెండో అధ్యయనంలో శ్లోకం ఉంటుంది ఏమనంటే సో దేహినోస్మిన్ యథా దేహే కౌమరం యౌవనం జరా తేహాంతరప్రాప్తి ధీరస్త్ర నోహ్యతి ఇప్పుడు చిన్నప్పుడు ఏమున్నది దేహము ఇంద్రియములు మనస్సు అయాం అహమస్మి మధ్య వయస్సు వచ్చేపటికేముంది దేహము ఇంద్రియములు మనస్సు అయాం అహమస్మి పెద్ద వయస్సు వచ్చేప్పటికీ దేహము ఇంద్రియములు మనస్సు అహమస్మి దీంట్లో ఈ క్రమంలో మారీది ఏది మారనిది ఏది దేహము ఇంద్రియములు మనస్సు మారిపోతూ ఉంటాయి అవి చలము ఓకే అహమస్మి అనే ఎరుక అది మారదు ఓకే కాబట్టి ఇప్పుడు మీకేమర్థమైపోయింది ఈ దేహము ముసలిదైపోతుంది ఇంద్రియములు ముసలివైపోతాయి కొళ్ళకి కళ్ళలో పెట్టుకున్నాడు అంటే అర్థమేంటండి పేపర్ ఇలా చదవ లే దగ్గర పెట్టుకుంటే కలపడదు ఇంక తెలుసా అది పేపర్ ఇలా చదవాలి ఇంకా ఇంకా ఇంకా చేతులు సాగవు లేకపోతే ఇంకో ఒడుకు కూడా సాగివచ్చు అంటే ఇంకా కళ్ళు కలపడవు వీడికి చెవి వినపడదు వినపడదంతే అన్నీ మారిపోతాయి మనస్సు మారిపోతూ ఉంటుంది కానీ మారనిది ఆత్మతత్వము దాన్ని అహమస్మి నేను ఉన్నాను అహమస్మి దాన్ని ఆత్మ అంట సో ఈ మొత్తం అధ్యాత్మం ఈ మొత్తం స్కీము కనుక అధ్యాత్మము అనిపారు ఈ అధ్యాత్మంలో మారేది మారనది సో చేంజ్ ఫుల్ చేంజ్ లెస్ ఉన్నాయి అధ్యాత్మంలో ఉన్నాయి అంతేకాదు చేంజ్ జడము దేహము ఇంద్రియంలో మరొస్తు జడము ంజ్ లెస్ చేతనము చూడండి చేంజ్ ఫుల్ మెనీ నానా అనేకము చేంజ్ లెస్ ఏకం అది అది మారదు అది ఏకము దాంట్లో మొక్కలు ఏమి ఉండవు దేహంలో డజన్ మొక్కలు ఉంటాయి కాళ్ళు చేతులు ఇన్ని ఉంటాయి ఇన్ని అంగాలు ఉంటాయి చేంజ్లెస్లో అసలు ఏ అంగాలు ఏమేమి ఉండవు అది చేతనము హోమోజీనియస్ మోనోలిక్ రియాలిటీ అని అంటారు అంటే పషాణము అంటే కూటస్థ చైతన్యం స్థిరంగా ఉండేటువంటిది అది అర్థమైందండి స్కీము ఇప్పుడు ఈ మారిపోయే వాటిని అనాత్మ అని జడము కదా అది జడము దృశ్యము మీకు తెలుస్తూ ఉంటుంది దేహముందనుకోండి మీకు తెలుస్తూ ఉంటుంది ఇంద్రియములు మీకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు కన్ను తెరిచే మీరే కన్ను అయితే మీరు కన్ను తెరిచిన మీరు కన్నా లేకపోతే కన్నును తెలుసుకునేవారా కన్ను తెరిస్తే మీకు తెలుస్తుంది కన్ను మూస్తే కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కన్ను కాదు కన్నుని తెలుసుకునేవారు కన్ను చూసినప్పుడు కన్ను ద్వారా చూస్తున్నారు కన్ను చూడకపోయినా ఆ సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కళ్ళు మూసుకున్నా నేను కన్నుని చూ నేను కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు కన్ను చూడటం కానీ నేను చూస్తున్నాను నేను దేన్ని చూస్తున్నాను కన్ను చూడకపోవడాన్ని చూసుకున్నాను ఐఎమ్ అవేర్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఐ సైట్ కదా ఇప్పుడు కళ్ళు తెరిచారు ఐఎమ్ అవేర్ ఆఫ్ ది ఐ సైట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ది ఐ సైట్ అండ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ షైన్ దట్ ఐ సైట్ కదా వెరే ఇప్పుడు కళ్ళు మూసేసుకున్నాను ఆబ్జెక్ట్స్ పోయాయి ఐ సైట్ కట్ ఆఫ్ అయిపోయింది బట్ స్టిల్ ఐఎమ్ అవేర్ ఐఎమ్ అవేర్ అవేర్ ఆఫ్ వాట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అబ్జెక్ట్స్ చూడలేదు కదా అండ్ ఆల్సో ది అబ్సెన్స్ ఆఫ్ ఐ సైట్ ఐ మే వ్యాక్ ఐ ఆమ్ కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు మనస్సు ఇప్పుడు మనస్సు ఇలా కూర్చున్నాను నా మనస్సు ఏకాగ్రముగా ఉన్నది మీరు శ్రవణం చేసేప్పుడు మనస్సు స్లో మోషన్లో ఉంటుంది ఒకే టాపిక్ మీద మనస్సు ఉంటుంది అది మీకు తెలుస్తూ మీ మనస్సు చాలా అలజడిగా ఉందనుకోండి మీకు తెలుస్తూ కాబట్టి మనస్సు యొక్క మూమెంట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మూడు బాగులేదు అని అంటారు మూడంటే ఏమిటి మనస్సు యొక్క స్థితి అది మీకు తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ వచ్చాను నేను ఒకసారి ఒక పాఠం రావడానికి వెళ్ళాను ఒక ఆయన దగ్గరికి ఏదో వ్యాకరణం ఆయన అన్నారు ఇప్పుడు మూడు బాగులేదు అవతల పోనక్కి వచ్చేసాను మళ్ళీ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను ఆ ఇప్పుడు మూడు బాగుంది రా అన్నారు చూడండి మనస్సుకి మూడ్స్ ఉంటాయి మూడ్స్ ఉన్నవాడికి సంస్కృతంలో మూఢ అని సో ఎనీవే మూడ్స్ ఉంటాయి ఈ మూడ్స్ తెలుస్తూ ఉంటాయి వీడికే మూడు వీడికే తెలుస్తూ ఉంటాయి కాబట్టి వీడు మనస్సు కాదు ఈస్ ది వన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ ది మైండ్ కాబట్టి దేర్నెస్ చేతన ఆత్మ దాన్నే ఆత్మ అంటారు అది ఆత్మ ఆ చేతనయే ఆత్మ మనస్సు ఇంద్రియములు దేహము మూడు కూడా అనాత్మ ఇప్పుడు మీరు తెలుసు చెప్పండి జర దేనుకుంటుంది ఆత్మకుంటుందా అనాత్మకుంటుందా అనాత్మకుంటుంది మరణం దేనికి ఉంటుంది అనాత్మకుంటుంది ఆత్మకి మరణం ఉండదు అని చెప్పి ఏమన్నాడు తథా దేహాంతర ప్రాప్తి ఆ చలనము లేనిది అచలము అది అలాగే ఉంటుంది అది ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహంలోకి పోతుంది దీనికో దృష్టాంతం కూడా ఉంది మన ఇక్కడ ఈ లైఫే దృష్టాంతం ఇంకో దేహంలోకి పోతుందంటే ఇంకో దేహంలోకి వెళ్ళి వచ్చి చెప్పడానికి లేదు కదా ఈ లోకంలోనే ఈ లైఫ్లోనే మీకు దృష్టాంతం ఉంటుంది ఇప్పుడు ఒక మీకు స్వప్నం వస్తుంది ఒకసారి నాకు రెండు స్వప్నాలు వచ్చాయి ఒక స్వప్నంలో నేను కవిని కావండి ఇప్పుడు కవి దేహం ఇప్పుడు ఇప్పుడు కవిని కాదుగా ఇప్పుడు ఈ దేహంలో నేను ఉన్నాను అహమస్మి ఆ స్వప్నంలో కవి ఉన్నాడు కదా వాడికో దేహం ఉంటుంది ఆ దేహంలో మళ్ళీ అహమస్మి అది సేమే అర్థమైందండి గత అహమస్మి మారలేదు అది సేమ్ దేహం మారిపోయింది కవి దేహం వేరు నేను వేరు ఇంకో దేహం ఇంకో స్వప్నంలో నేను ఒక పురుగును ఒక పురుగుగా అయ్యాను స్వప్నంలో ఇప్పుడు పురుగుదేహం ఉంది కదా స్వప్నంలో ఆ స్వప్నంలో పురుగుదేహంలో ఉన్న నేను ఉన్నాను అహమస్మి అది సేమ్ ఈ దేహంలో జాగ్రత్త అవస్థలో ఈ దేహంలో ఏ అహమస్మి ఉన్నదో స్వప్నావస్థలో పురుగు కూడా అదే అహమస్మీ తథా దేహాంతర ప్రాప్తి అదేవిధంగా మరో దేహము అది కూడా ఇలాంటిదే బృహధార్మికోపనిషత్తులో ఈ దేహాన్ని విడిచిపెట్టి మరో దేహానికి పోవడం ఉన్నదే ఇంకొక జన్మ దానిని ఈ జన్మలోనే స్వప్నంతో పోల్చారు ఈ జన్మలోనే స్వప్నం ఉందలేదా స్వప్నంలో నీకు అన్యదేహాన్ని పొందేవా లేదా అయినా అదే నేను కదా అన్యదేహాన్ని పొందినవాడు కూడా అదే నేను కదా సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ అనదర్ బర్త్ ఆల్సో అనే ఆ విధంగా నిరూపణ కాబట్టి దీంట్లో మారనిది ఒకటి ఉన్నది నిశ్చలముగా అచలము అచలము కూటస్థము చేంజ్ సో బెడ్ రాక్ ఆఫ్ రియాలిటీ సో అది మారదు ఇప్పుడు నదీ ప్రవాహం ఉందనుకోండి ప్రవాహం మారుతూ ఉంటుంది ఒకసొప్పుడు చిక్కిపోయి ఉంటుంది ఒకప్పుడు వరద ఉంటుంది ఒకప్పుడు మంచి స్వచ్ఛమైన నీరుంటుంది ఇంకొప్పుడు బురద నీరు ఉంటుంది కానీ ఇది బెడ్రాక్ ఉంది దుసరా శిలాగర్భము అంటారు అంటే అడుగున శిలా ఆ శిలాగర్భము అది మారదు చాలా స్థిరంగా ఉంటుంది కాబట్టి దాన్ని దానికే మనం పేరు పెట్టుకున్నాం దాన్నే ఆత్మా అని అంటారు ఇప్పుడు జరామరణ మోక్షానికి లోకిక ఉపాయం మీకు నేను చెప్పాను టెస్టోస్టీరోన్ ట్యాబ్లెట్లు వేసుకోవడము అది నో దట్ ఈజ్ రాంగ్ అది వర్కౌట్ కాదు రెండు పురాణ దృష్టి మీకు నేను చెప్పాను జరామరణము అంటే స్వర్గానికి వెళ్ళి అక్కడ అమృతపానం చేయటం దట్ దట్ ఈ దట్ యువ్ ఎస్ అయిట్ ఇక్కడ ఇప్పుడు మనిషి జరామరణముల నుండి విముక్తులు కావచ్చును అయితే మీకు డౌట్ రావచ్చు ఇదంతా ఫిలాసఫీ అంటే ఇలాగే ఉంటుంది ఇది ప్రాక్టి ఇది దిస్ ఇస్ ది ప్రాక్టికల్ ఫిలాసఫీ స్వామి వివేకానంద దీనికి అనుష్ఠాన వేదాంతము పేరు పెట్టారు ప్రాక్టికల్ హియర్ అండ్ నవ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేహము యొక్క అవస్థలన్నిటినీ మన మీద ఆరోపించుకుని ఉంటాం ఇప్పుడు దేహానికి ఆరోగ్యంగా ఉందనుకోండి వీడేమంటాడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అంట దేహం బాగానే ఉందండదు నేను అంటే ఐడెంటిఫికేషన్లో ఉంటాడనమాట దేహానికి తీసరంత రోగం రాగానే నేను రోగిని అంటాడు గమనించారా నే అలా అనకూడదు అలా అన్నం మానేసేయాలి ఎందుకంటే మీరు అంటూ ఉంటే లోపల మనస్సులో చేసే సంకల్పము వాక్కు సంకల్పానికి వాక్కు బలం వాక్కుకి సంకల్పం బలం అలాగే రాంగ్ సంకల్పము అంటే అవివేకము అంటే దేహము యొక్క ధర్మములను తన మీద కంటిన్యూస్గా ఆరోపించుకుంటూ కూర్చుంటే మీకు అవివేకము ఉండదు వివేకము అంటే స్పేస్ స్పేస్ యునో స్పేస్ ఇన్నర్ స్పేస్ కాగ్నిటివ్ స్పేస్ ఫిజికల్ స్పేస్ కాదు కాగ్నిటివ్ స్పేస్ ఫిజికల్ స్పేస్ కూడా అవసరం ఇప్పుడు ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేశాను మే రాజమండ్రిలో బస్సు కాకినాడ వెళ్తున్నా ఎలా ఉంటుంది రాజమండ్రి కాకినాడ మే వెరీ హై టెంపరేచర్స్ ఉంటాయి చెమట్లు పోషిస్తూ ఆ బస్సు సీటు ఆర్టీసీ బస్సు సీటు అది వన్ అండ్ హాఫ్ పీపుల్ కూర్చోగలిగే సీట్ అనమాట ఎర్రబస్సు దాంట్లో కూర్చున్నాను నా పక్కన టూ అండ్ హాఫ్ పీపుల్ సైజు ఉన్న ఒక ఆయన వచ్చి కూర్చున్నాను గంటన్నారు ప్రయాణం ఆయన పాపం ఆయన కూర్చున్నారు ఆయన సీట్లో కూర్చున్నారు కానీ నాకేమనిపించింది అంటే నా ఒళ్ళోనే కూర్చున్నారని నాకు అనిపించింది స్పేస్ లేదు అలా ములుచుకుని కూర్చున్నాను పాపం ఆయన ఏమి ఇబ్బంది పెడతాం ఆయన ఏమి లావుగా ఉన్నారంటే పాపం మనస్సు కష్టపెట్టుకుంటారు నేను అలాగే వన్ అండ్ హాఫ్ అవర్సు ఒక తపస్సు కింద సహిస్తూ కూర్చున్నా చాలా ఇబ్బంది అది అయితే ఫిజికల్ అది ఫిజికల్ పెద్ద ఇష్యూ కాదు ఇన్నర్ స్పేస్ లేకపోవటము మన జీవితంలో మనకు కలిగిన ఒక షాపము మనకేమైపోయిందంటే ఇన్నర్ స్పేస్ లేకుండా అయిపోయింది మనుషులు పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకుంటారు ఎందుకని విశాలంగా ఉండాలని హాల్ ఇంత పెద్దది ఉండాలి బెడ్రూమ్ అంత పెద్దది ఉండాలి స్పేస్ కావాలి ఔటర్ స్పేస్ కావాలి ఔటర్ స్పేస్ ఇస్ నాట్ ది పాయింట్ ఔటర్ స్పేస్ వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇట్ డజన్ మ్యాటర్ మీరు టూ బెడ్రూమ్ హౌస్లో ఉన్నారా త్రీ బెడ్రూమ్ హౌస్లో ఉన్నారా అన్నది ఇట్ మ్యాటర్స్ నథింగ్ ఇట్ జస్ట్ డెంట్ మ్యాటర్ అల్టిమేట్లీ జరామరణాలకి పోతుంది దేహం టూ బెడ్రూమ్ అయినా అంతే త్రీ బెడ్రూమ్ అయినా అంతే అది ఏదో ఉంటుంది దాని గురించి పాయింట్ కాదు పాయింట్ ఈజ్ ఇన్నర్ స్పేస్ ఆ ఇన్నర్ స్పేస్ ఏమిటి నేను మనస్సు మనస్సుతో తాదాత్మ్యం ఉండకూడదు అలాగే దేహము దేహంతో తాదాత్యం ఉండకూడదు జరామరణం చాలా ప్రాక్టికల్ ఇది ఇప్పుడు రోగం నేను ఒక సర్జన్లను ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ ఎందుకంటే పెద్దలకి చాలా ప్రాక్టికల్గా జీవితంలో ఉపయోగపడే టాపిక్ అందుకోసం నేను కొంచెం చాలష్టంగా చెప్తున్నది అని ఓ సర్జన్ ను నేను కలిశాను నెల్లూరులో ఉన్నారు నా మిత్రులు ఒక సర్జరీ స్పెషలిస్ట్ నెఫరాలజిస్ట్ ఆయనతోటి నేను చర్చిస్తూ ఉంటాను నేను సాధారణంగా వీళ్ళందరూ కలిస్తే మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి మంచి విద్వాంసులు ఆయన్ని పెద్ద అనుభవం కలిగినటువంటి చేయ తిరిగిన సర్జన్ ఆయనతో చర్చించినప్పుడు ఆయన సారం ఏమిటంటే ఎవళ్ళైతే చాలా కరడుబెట్టిన దేహాభిమానం కలిగి ఉంటారు వాళ్ళు సర్జరీకి ముందు సర్జరీ అయిపోయిన తర్వాత సర్జరీ టైంలో ఎనస్తీషియా ఉంటుంది దాంట్లో సమస్య లేదు సర్జరీకి ముందు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మహా దుఃఖాన్ని అనుభవిస్తారు సర్జరీకి ముందు అలా భయపడిపోతూ సో వధ్యస్థానానికి కొనిపోబడే మేక వలె ఉంటారు సర్జరీకి ముందు ఏమీ స్పేస్ ఉండదు టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఫిజికల్ బాడీ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ రికవరీ స్లోగా ఉంటుంది వెరీ స్లో రికవరీ తర్వాత వాళ్ళు పెయిన్ చాలా ఎక్కువ పెయిన్ అనుభవిస్తారు అయితే కొంతమంది ఉంటారు ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి ఆ నేక్ ఉంటుంది ఇన్నర్ స్పేస్ ఉంటుంది ఏదో కొంత వైరాగ్యం ఉంటుంది ఈ దేహం అన్న తర్వాత ఏవో రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది దేవుడి ఇచ్చింది తీసుకుంటాం లేని లేదు పోయి పోయినా ఒకటే ఉన్నా ఒకటే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని ఒక రకమైన వైరాగ్యం ఉంటుంది ఈ వైరాగ్యము అది అది ఉండాలి మనిషిలో వైరాగ్యం లేని వాటితోటి హ్యాండిల్ చేయడం చాలా కష్టం విరక్తి లేని వాడిని చూస్తే ముట్టుకే విధేస్తుంది కొద్దిగా విరక్తి ఉండాలి ఒకసారి వైరాగ్యం ఉండకపోతే ఎందుకు పరిపిస్తాడండి మనిషి అంత తీవ్రంగా నిన్ను సంసార ఆసక్తి పెట్టుకోమని ఎవడు చెప్పాడయా ఎవడు చెప్పాడు నీకు నువ్వు ఏ శాస్త్రం చదివి అంత ఆసక్తి పెట్టుకున్నావు క్యా బార్త ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి సో ఆ వైరాగ్యం ఉన్నవాడు లేనివాడు సర్జరీ అయిపోయిన తర్వాత వాడు చాలా స్లోగా రికవర్ అవుతాడు రికవరీ గమ్మున్ ఉండదు తర్వాత వాడు మెంటల్గా చాలా సఫర్ అయిపోతాడు వేరే పొద్దు గొప్ప వైరాగ్యం ఉన్నవాడు వాడు దేవుడి మీద భారం వేసిపోతాడు సరే కానివ్వ డాక్టర్ నీ చేతిలో పెట్టావు ఈ దేహాన్ని ఈశ్వరుడు పైన ఉన్నాడు కానీ నువ్వేం చేస్తావచ్చి అని ఒక రకమైన ఒక బండాతనంతో ఉంటారు అంటే ఒక రకమైన నిర్వేదంతో స్పేస్ ఉంటుంది ఓకే గో హెడ్ అండ్ దే సరెండర్ టు ది డాక్టర్ వై బికాస్ దే సరెండర్ టు ఈశ్వర్ ఫస్ట్ సో ఆ రకంగా ఉన్నవాళ్ళు చాలా క్విక్గా రికవర్ అవుతారు వాళ్ళ రికవరీ అంత కష్టం ఉండదు తర్వాత దే సఫర్ లెస్ వాళ్ళకి పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు దేహము మీద తీవ్రమైన ఆసక్తి పెట్టుకుని దీన్ని ఇంగ్లీష్లో అప్సెషన్ అంటారు అప్సెస్డ్ విత్ ది బాడీ వాడు రోగిష్ఠువాడైపోతాడు వాడికి వచ్చే రోగం అందరికీ వస్తుంది కానీ ఈ దేహాభిమానం దృఢంగా ఉన్నవాడికి వాడు చాలా సఫర్ అయిపోతాడు అలాగే మరణము చూడండి పుట్టినవాడు మరణిస్తాడు నేను పుట్టలేదు నేను మరణించాలి మరణం ఎవరికండి డెత్ దేనికి డెత్ దేహానికా దేహము ఈజ్ నెవర్ బోర్న్ అది అది నెవర్ లివ్డ్ జడమైనది దేహము దానికి మరణం ఏమిటి ఇప్పుడు ఈ చెక్క ఉంది చెక్కకి మరణం ఉంటుందా దేహం అలాంటి అంతకంటే భిన్నము కానే కాదు ఆత్మకి మరణం లేనేలేదు కాన్షియస్నెస్ డజంట్ ఐ లైఫ్ డజెంట్ డై మ్యాటర్ డజంట డై దెన్ వాట్ ఈజ్ ఈస్ దైస్ మరణము అనేది మృత్యువు మృత్యువు మనుషులు అంటూ మృత్యువుకి భయపడుతూ ఉంటారు మృత్యువు అంటే అదేదో ఒక పెద్ద ఆఘాతం ఒక పెద్ద భూతంలాగా దాన్ని భావన చేసుకొని దాని చుట్టూ ఇమాజినేషన్స్ అల్లుకుని కొన్ని ఇమాజినేషన్స్ రెలిజియస్ పరంగా కూడా ఉంటాయి ఎవేవో ఇమాజినేషన్స్ అల్లుకుని అలా భయపడుతూ ఉంటారు మనుషులు మృత్యు మృత్యువు సకాల మృత్యువు అకాల మృత్యువు రకరకాల పేర్లు పెట్టుకుని ఏది అకాల మృత్యువు దేర్ ఈజ్ నో అకాల మృత్యువు దెర్ ఈజ్ నో మృత్యు అంటుంటే మళ్ళీ దాంట్లో అకాల మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది దెర్ ఈజ్ నో డెత్ అంట్ ఆల్ కాబట్టి అసలు ఆత్మస్వరూపము కూటస్థము దానికి వృద్ధాప్యం లేదు దానికి మరణం లేదు దానికి రోగం కూడా లేదు రోగము ఆత్మస్వరూపానికి లేదు దేహానికి వస్తుంది దేహానికి వచ్చినప్పుడు మనం సాక్షి రూపంగా దాన్ని స్వీకరిస్తాం వి యాక్సెప్టెడ్ దేహం ఇతో కదలలేదనుకోండి ఒకప్పుడు నేను జాగింగ్ చేసేవాడిని జాగింగ్ చేస్తూ ఉండేవాడిని రోజు మోకాలు కొంచెం వాచి నొప్పు కుట్టింది డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఆయన ఏదో ఎక్స్రే ఏదో తీసి ఎవరన్నాడంటే నువ్వేం చేస్తావు జాగింగ్ చేస్తావా అని చేస్తానయా ఇంకా జాగింగ్ మానేసి ఫాస్ట్ వాకింగ్ చేసుకో అని చెప్పాడు ఎందుకన్నా అరిగిపోయిందా మోకాలది ఈ కిటికీ బొందులు అవి అరిగిపోతూ ఉంటాయి చూడండి ఎప్పుడో యాభై ఏళ్ళ బంధువులు అవి ఏమవుతా అరిగిపోవు అలాగే ఇది అరిగిపోయింది దీన్ని జాగింగ్ చేయడం పొరపాటు వాకింగ్ చేసుకో బాగా చక్కటి ఎక్సర్సైజులు ఏవో చెప్పాడు వాకింగ్ చేసుకోమన్నాడు జాగింగ్ మానేయమన్నాడు ఇప్పుడు జాగింగ్ మానేశాను అయిపోయింది వాకింగ్ చేస్తున్నాను ఏవో ఎక్సర్సైజ్ చేశాను ఓ వా ఇప్పుడు అరిగిపోయింది మోకాలా నేనా మోకాలు అరిగిపోయింది నేను అరిగిపోను నేను నేను అసలు చేంజ్ రియాలిటీ అది ఏమీ అరిగిపోదు మారదు మార్పులు వికారములు ఏమీ ఉండవు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మోకాలే నేను అని అనుకుని మహా దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ మోకాలతో దానికి సర్జరీ అంటారు మోకాలకి సర్జరీ అంతటిది 99% ఇట్ ఈస్ అన్నెసెసరీ నైన్టీ సో ఈ రకంగా దేహాభిమానము మహా దుఃఖాన్ని కలిగిస్తుంది దేహాభిమానాన్ని విడిచిపెట్టేసి నేను దేహము కాదు దేహాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉండాలి దేహంలో వచ్చేటువంటి వికారములనన్నిటినీ ఆయన అన్నిన్వాల్వ్డ్ విట్నెస్గా దర్శించాలి దేహానికి ఆకలి వేసినప్పుడు ఆ ఆహారాన్ని ఇవ్వాలి రోగం వచ్చినప్పుడు మందునివ్వాలి అంతటితో సరి అలా వదిలేసేయాలి దేహము యొక్క కోర్స్ ఉంటుంది దానికి ఈ దేహము అది ఒకప్పుడు రోగం వస్తుంది మళ్ళీ ఆరోగ్యం వస్తుంది కొంతకాలం అయిన తర్వాత కొలాబ్స్ అయిపోతుంది శిథిలం అయిపోతుంది ఇట్ హ్యాజ్ ఎ కోర్స్ ఇట్ హ్యాజ్ ఎ గ్రాప్ గ్రాఫ్ ఉంటుంది చూడండి దేహానికి ఒక గ్రాఫ్ ఉంటుంది ఆ గ్రాఫ్ని నిర్ధారించాల్సింది మనం కాదు మనం నిర్ధారించాల్సిన అవసరం కూడా లేదు ఆ గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకోవడం కూడా అనవసరం తెలుసుకోవాలని వీడు తహతహలాటంటే దేహాభిమానం పెట్టుకున్నాడని అర్థం ఇట్ విల్ ఫాలో ఇట్స్ గ్రాఫ్ యూ జస్ట్ వాచ్ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు ట్వంటీ ఓవర్స్ క్రికెట్ పర్వ యాభై ఓవర్స్ అనివ్వాలి మొదలు పెడతారు వేస్తూ వేస్తూ ఉంటే ఏమైపోతుంది ట్వంటీ ఓవర్స్ అయిపోతాయి వీడు బ్యాట్స్మెన్ ఇంకొక రెండు బాల్స్ వేయండిరా నాకు కొట్టాలనుందంటే వేస్తారా వేయరు అదే ఇంకా ఉత్సాహంగా ఉన్నానురా స్కోర్ కూడా కొంత తక్కువ ఉంది ఇంకొక రెండు బాల్స్ వేసుకుంటే సరిపడుతుంది వేయండి అంటే వేస్తారా వేరు ఎందుకని బాల్స్ అయిపోయాయి ఎన్ని బాల్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బాల్స్ అయిపోయాయి ఒకప్పుడు ఆ వేసేవాడు తిన్నగా వేయకపోతే ఇంకో మూడు నాలుగు బాల్స్ ఎక్కువ వస్తాయి వేసేవాడు కరెక్ట్గా వేసేది ఎదుర్కోండి అయితే అర్లీ వస్తాయి అయిపోతుంది ఆ కోర్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఆ స్టంప్లు పీక్కుని లేచక్క వస్తాయి దీనికోసం వైశుడై దా దాని గురించి విచారణ అలాగే ఈ దేహం కూడా దేహానికి ఒక గ్రాఫ్ ఉంటుంది ఆ గ్రాఫ్ను నిర్ణయించేది ఎవడు సర్వేష్రుడు సర్వేష్రుడు అంటే అక్కడెక్కడో కూర్చుని కుర్చీలో కూర్చుని నిర్ణయిస్తాడు అనుకుంటున్నారా మీరు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ ద లాస్ ఆఫ్ నేచర్ కుర్చీ లేస్తాయి ప్రకృతి ధర్మాలు ఉంటాయి ప్రకృతిలో అంతర్ ఈశ్వరుడు అంతర్యామిగా ఉంటాడు ఇప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉన్నది అది భూమి యొక్క ధర్మం ఆ ధర్మం రూపంగా ఈశ్వరుడు అంతర్యామియే ఉంటాడు దామావిష్యచ భూతాన్ని ధారయామ్యహమోజసం గాల్లోకి మనం వెళ్ళిపోవట్లేదు విశాలమైన విశ్వంలోకి మనం ఎగిరిపోవట్లేదు ఎందుకని భూమి మనల్ని లాగి పెడుతోంది లాగి నిలబెడుతోంది నేల మీద భూమి ఆకర్షణ శక్తి ద్వారా దట్ ఈస్ ది ఓజెస్ ఆ ఓజెస్ స్వరూపంగా నేను భూమి ఉన్నాను అంటే అంతేకాని ఎక్కడో కుర్చీలో కూర్చుని మహిమ కాదు అంతర్యామి కాబట్టి ఆ అంతర్యామి అలాగే పృథ్వీలో ఉన్నాడు వాయువులో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు ఈ దేహంలో ఉన్నాడు సకల ప్రాణుల యొక్క దేహంలో ఉన్నాడు గుండె కొట్టుకుంటుందే అది ఈగో కారణంగా కొట్టుకుంటోందా అంతర్యామి కారణంగా కొట్టుకుంటోందా అంతర్యామి కారణంగా కొట్టుకుంటోంది అంతర్యాన్ని పర్మిషన్ ఇస్తే కొట్టుకుంటుంది లేకపోతే కొట్టుకోదు లబ్బు డబ్బు మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్కే డెప్త్ అని పేరు లబ్ లబ్ గ్యాప్ డబ్ గ్యాప్ లబ్ లబ్ అంది గ్యాప్లో అంతర్యాన్ని తల ఓకే అంటాడు మళ్ళీ డబ్ అంటుంది మళ్ళీ అంతర్యామి కేసు చూస్తుంది డబ్ అన్న తర్వాత అంతర్యామి కేసు చూస్తుంది మన కేసు చూడదు నీ చూస్తుంది అసలు నీకేసి ఎప్పుడూ చూడదు అంతర్యామి అంతర్యామి ఓకే ఆయన లోపల కూర్చుని ఓకే అంటూ ఒక టెన్ ఓకేస్ మళ్ళీ మాట్లాడుకుంటాడు ఇది టెన్ టైమ్స్ లవ్ డబ్ లభ్ డబ్ అయిన తర్వాత అవగానే మళ్ళీ అంతర్యామి చూస్తుంది అంతర్జామి నాకు పని ఉంది అంటాడు అంటే వీడికి గ్యాప్ వస్తుంది గ్యాప్ వస్తే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు స్కిప్పింగ్ ది బీట్ అంటారు బీట్ స్కిప్ అయితే ఏం చేస్తారు వీడికి చక్కెర వచ్చి హాస్పిటల్లో పడేస్తారు తీసుకెళ్ళి అప్పుడు అంతర్జామి ఓహో వీడు హాస్పిటల్కి చేరాడా సరే కానీ ఓకే మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాను ఆఖరికి ఒకసారి అంటాడు చాలు ఇప్పటికే ఎక్కువ ఇదే ఎక్కువ అయితే కాబట్టి లెట్ ఇట్ ఫాలో ఇట్స్ గ్రాఫ్ నువ్వు దాని గురించి అసలు పట్టించుకోకు నేను పుట్టలేదు నేను చావు నేను మరణించబోటలేదు నాకు పుట్టుకలేదు మరణము లేదు నమే జన్మ మృత్యు నాకు పుట్టుకలేదు మరణము లేదు నేను పుట్టాను అని పాడుకుంటూ కూర్చోవడం కాదు ఓకే కాబట్టి ఇది మోక్షము ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీరు దేహాభిమానము అనే టాపిక్ మీద వర్కౌట్ చేసి ఇప్పుడు ఇక్కడ మీరు జర యొక్క దుఃఖాన్ని జ్వర అంటే వృద్ధాప్యం దానికి కొంత దుఃఖం ఉంటుంది అసోసియేటెడ్గా అలాగే మరణ భయం ఉంటుంది మరణం వల్ల భయం ఉంటుంది మీడు ఎవడు మరణం వల్ల దుఃఖించడు మరణ భయం వల్ల దుఃఖిస్తాడు మరణం వల్ల దుఃఖమేముందండి మరణం సుఖమే అంట్లో దుఃఖ ఇంజూషన్స్ వదిలిపోతుంది రోజు భిక్షలు ఎత్తుక్కోవడం అనే సమస్య తీరిపోతుంది మరణం వల్ల దుఃఖం లేదు ఎవడూ మరణం వల్ల దుఃఖించడం మరణ భయం వల్ల దుఃఖిస్తాడు మరణాతి భయం దానివల్ల దుఃఖిస్తారు మరణం వల్ల ఎవడూ దుఃఖించడం ఏ రోగం కూడా ఇంచుమించే రోగం వల్ల కలిగే దుఃఖము టెన్ ఈ రోగం నాకెందుకు వచ్చింది నా ప్రారంభం బాగోలేదు అనే నాన్ యాక్సెప్టెన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడు రెసిస్ట్ చేస్తాడు రెసిస్ట్ అండ్ రిసెంట్ రెసిస్ట్ చేస్తాడు మానసికంగా దాని మీద ద్వేషం పెంచుకుంటాడు దాంతో దుఃఖాన్ని అనుభవిస్తాడు నువ్వు మానసికంగా రెసిస్ట్ చేయకు రిసెంట్ చేయకు యుక్సెప్ట్ అప్పుడు రోగాన్ని రోగము దుఃఖము తగ్గిపోతుంది బాగా తగ్గిపోతుంది ఫిజికల్గా ఏదో పెసర ఉంటుంది ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే అదేదో తగ్గేదో తగ్గుతుంది ఫిజికల్ కోర్సు మార్చక్కర్లా దట్ ఇట్ విల్ గో బైట్స్ వే ట్యాబ్లెట్లో వేసుకుంటాం సరుకుంటుంది ఈ మానసిక దుఃఖానికి పరిష్కారం ఏమిటంటే సరెండర్ టు ఈశ్వర ఈశ్వర నాశ్రీ ఈశ్వర ఎక్కడో గుర్తిరో గుర్తున్నాడు అనుకున్నారు హృదయంలో ఆత్మరూపంగా మాం అస్మశబ్ద ప్రయోగం ఎక్కడొచ్చినా ఆత్మరూపంగా అంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుని ఆశ్రయించి జరామరణముల నుండి విముక్తుడవు కమ్ము నవన్ హియర్ ఇది పు పురాణ రూపమైన జరామరణం కాదు లోకల్లో ఉండే టెస్టోస్టీరోను వేసుకునే జరామరణ మోక్షం కాదు ఇది ఇది జ్ఞానరూపమైన జరామరణ మోక్షము ఆత్మ అనాత్మ వివేక జ్ఞానాన్ని పురస్కరించుకుని మానవుడు జరామరణ మోక్షమును పొందవలను జరామరణ మోక్షాయ మామాశ్రీ వెతంతియే సాధారణంగా ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి ఓ పిల్ వేసుకోవడం తేలిక కానీ పిల్ వేసుకోకుండా కొంచెం ఓపింగ్ పట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇంకా తగ్గకపోతే కొంచెం అమృతాంజనం ఏదో రాసుకుని ఇంకో పది నిమిషాలు అయితే పోతున్నారు పిల్ వేసుకుంటే సైకలాజికల్గా పిల్ మీద డిపెండ్ అవుతారు దాని తర్వాత కాబట్టి మళ్ళీ మొన్నటి కొంచెం చిన్న దిశ తేడా వస్తే పిల్లు వేసుకోవాలనిపిస్తుంది సో జనులు పిల్లకి తెలియకుండానే వశం